ముప్పేడు కామరూపి దాని కామించి జనులెల్లా కొండకొచ్చి పులుల కొరతబడిరి ధీరుడైతే పులుల ద్రుంచి కొండెక్కును అఖిల జీవసంగ ఆత్మలింగ భావము ఒక్కొక్క శరీరములో ఒక్కొక్క ఆత్మగా జీవాత్మకు తోడున్న ఓ ఆత్మ వినుము కొంత జ్ఞానదృష్టి కలిగిన వారికంతయు శరీర శిఖరమునందుగల ఆత్మ కామరూపిగా తెలియును పూర్తి దృష్టి లేని వారికి ఏమీ తెలియకున్నా కొంత జ్ఞానమున్నవారందరూ తమ శరీరములోని ఆత్మను తెలియవలెను అని అనుకొందురు పొందవలెను అని అనిపించు ఆత్మను కామరూపి అన్నారు ఆత్మ పొందుకోరిన జనులను కామించిన జనులు అన్నారు జీవాత్మ కోరుకున్న ఆత్మ శరీర శిఖరమున గలదు కావున శరీరములోనే ఆత్మను తెలియవలెను అని అనుకున్న వారందరూ శరీరములో శిరోశిఖరమున తమ ఆత్మను వెదకుటకు మొదలుపెట్టి జ్ఞాన కర్మేంద్రియముల రాకపోక విషయములకు చిక్కి ఆ విషయములందే చిక్కుకొని ఆత్మను తెలియలేకపోయారు ఇక్కడ ఇంద్రియ విషయములను పులులుగా పోల్చి కామించిన జనులెల్లా కొండకొచ్చి పులుల కొరతబడిరి అన్నారు విషయేంద్రియములను జయించి శిరస్సునందు మనోదృష్టిని నిలిపినవాడు ఆత్మను తెలియును కనుక అటువంటి వానిని గూర్చి ధీరుడైతే పులుల ద్రుంచి కొండెక్కును అన్నారు